ప్రార్థన చేద్దాం సోదరం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి మంతుడా జీవం గల తంది జీవాధిపతి మహోన్నతుడ మహాగణ అద్వితీయ దేవాది సంబూతుడా పరిశుద్ధురా నీకే స్థతులు సోతాలు అర్పించుకున్నదైనా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జలో ప్రేపెట్టుకున్నారు నాయన తివారా మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినారు ప్రభా నీకు అన్నా ప్రభావ స్థుతులు సోతాలు అర్పించుకున్న గొప్ప దేవ సమస్త ఘనత మహిమ మహా మహాతేజస్సు మహేశ్వరం నీకే కలుగుని నాక హాలలీయ నా దేవా నా ప్రభావ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన ఇక సమయాన్ని నీకు అన్నాం ప్రభావ హింసించలాగా ఆరాధించటకు ప్రభావ మీకు త్వరకు మేము ఇచ్చినాం ప్రభావ మాతో మాట్లాడండి ప్రవ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రించండి మీ కృపను అనుగ్రించండి ప్రవ్వ మీ వాక్యం దానికి మాట్లాడండి మీ ఆత్మ నడిపింపద ఇచ్చేయండి ప్రవ్వ ఆయన పెట్టి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రవ్వా ఈ మీటింగ్ అంతట్లో మీరు మహిమనందండి ప్రవ్వ నా దేవ ఐసూ ప్రభావ విశ్వాసాన్ని బలపర్చుకుని దేనిష్యూలో భయపడకుండా దేనిష్యూలో చింతించుకున్న ప్రభావ విశ్వాసాన్ని కడతాదని కొనసాగించేవారే మీ వైపు చూస్తూ మా ముందుంచబడిన పరుగు పన్నుల ఓపెక్త మేము పరిగెత్తాలా అన్నీ నడిపించమని ఏసుక్రీస్తు పరిషత్ అన్న మమ్మల్ని ప్రార్థమంత్ ఆ సరే పాట పాడదాము స్తియో మహిమా గణతానికే యుగయముల కల్గులుదేవా స్మా గణతానికే యుగయముల కల్గులుదేవా పరమ దూతలతో ఇహ మందో దులతో పరమందు దూతలతో ఇహ మందు శుద్దులతో కొని యాడున్న దేవా కొని యాడబడు చున్న దేవా ఆరాదనా ఆ ృతియో మహిమా గనతానికే యుగ యుగములు కలుగులు దేవా పరిశోధుడా పరిపూర్ణుడా పరిశోధ సలములలో వసి వాడా పరిశోధుడా పరిపూర్ణుడా అరిషూ దలముల వసి వాడా ఆరాధనా ఆరాధనా ఆదనా ఆదనా ఆదనా సృతియ యుగ యుగములు కలుగును దేవాతి పాత్రుడా సోత్రహుడాతుల పైనా ఆసీనుడాతి పాత్రుడా సోత్రహుడాతుల పైనా ఆసీనుడా ఆరా రాదనా ఆ రాతియ మహిమా గనతానికే యుగ యుగముల కల్ గుునుదేవాతి మహిమా గనతానికే ఇహ ఇగ యుగముల కల్ గుులు దేవా పరమ దూతలతో ఇహ మందో దులతో పరమ దూతలతో ఇహ మందో దులతో కొనియాడబున్న దేవా కొనియాడబడు చున్న దేవాదనా ఆ రాదనా ఆదనా మహిమా గనతానికే యుగ యుగముల కలగులు దేవా మహిమానికే మా హోనతుడా మనసార నిను మహిమానికే మాహో నతుడా మనసార నిన్నే సుతిను ఆరాదనా ఆ రానా ఆయ మహిమా గనసానికే యుగ యుగ మూల కల్దేవాత మహిమాన స్థానికే తూతలతో ఇహ మందు శోదులతో హర మందు దూతలతో ఇహ మందు శో దులతో కొనియాడబడు చున్న దేవా కొనియా డబలు చున్న దేవా రాదనా ఆ రాదనా ఆదనా మహిమా గణతా నీకే ప్రార్థన చేస్తాం స్తోత్రం కవా పరిస్థితుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడ సర్వోనతుడ జీవము గల తంది జీవాధిపతి నీకే స్థుతులు శ్రోతలు అర్పించుకోవడం అన్న గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత ప్రభావం ఎంతగా కాపాడే ప్రభావ మీ కృపలో భద్రపరచుకున్నారు ఇక నూతన దినం మాకు అనుగ్రించిన ప్రభా మీరు నూతనమైన కృపును మాకు నడిపించండి మీకు నూతనమైన అభిషేకం మాకు ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీకు స్వరం ఇంతకు మేము వచ్చినాం ఇక సమయాన్ని మీరు అనుగరించిన ప్రభావ నీకు వర్ణాలి సయ నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభావ మీకు నూతనమైన జ్ఞానం నింపండి మీకు సముచితమైన జ్ఞానం మాకు మా తలంపులు మాలోచన సమస్య కొట్టిన ప్రభ మీకు తలంపులు మేము చోటు మా ప్రవర్తన అంతటిని తండ్రి మీకు అధికారం అయినా మీ చిత్తానుసరణ నడిపించండి మీ ధ్యానం నింపండి మీ వాక్కుమల్లు పెట్టండి ప్రభావ మీరే మాతో మాట్లాడే మహిం పొందమని వాక్యం ధ్యానిస్తున్న ప్రభావ మీ ఆత్మ నడిపింపు మళ్ళీ ఐచమ్మని ఈ శుక్రీస్తు పరిషత్ అన్నమను ప్రార్థిస్తాం తండ్రి కామెన్ కదలియ పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక వాక్యం మనం చూస్తున్నాము అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల ప్రార్థనలు చేయటకు మెలుపుగా ఉండండి ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడలా ఒకడు మిక్కటమైన ప్రేమ గలవార ఇంద్రుడి చూడండి పేతురు ఈ విషయము జ్ఞాపకం చేస్తున్నారంటే అన్నిటి అంతము సమీపందంటే అంతా ఈ లోకమంతా అంటే ఆయన కాలంలో రెండు వేల సంవత్సరాల పేతురు ఈ యొక్క రాసిండు అంటే అన్నిటి అంతంలో సమీపం వాళ్ళ ఆయన సేవా జీవితంలో ఉన్నప్పుడు ఆయన టైంలో చెప్తున్న వాక్యం కానీ ఈ టైంకి వచ్చే వరకు ఇది మన మన కాలంలో కూడా ఇది అంటే దేవుని రాకడ ఎంత సమీపగా ఉంది అన్నిటి అంతమో అన్ని ఈ లోకమంతా పతనం కావాల్సిందే ఈ లోకపు విధానాలన్నీ అది పతనం కావాల్సిందే ఒక్కటి వేలు తెచ్చే సహా అది ప్రకిలింపబడాల్సిందే దురాత్మ సమూహాలు అన్నిటిని ఆ టైం కు అని చెప్తుంది కేతురు చెప్తున్నాడు అన్నిటి అంతమో సమీపమైనది కాగా చూడండి ఎందు అంటే అన్ని ఎన్ని టైం కు వచ్చేసినాం మనం అంటే ఆయన రాకడ చాలా దగ్గరగా ఉంది ఆయన రాకడ సమీపించినప్పుడు అనేకమైన విషయాలు జరుగుతాయని యేసు ప్రభు చెప్పిండు మత ఇరవై నాలుగు అధ్యాయంలో మనం చూసిన అవన్నీ కానీ ఈ ఈ కాలంలో మనం ఏ రీతిగా జీవించాలా అనే విషయము ప్రభు మనం హెచ్చరిస్తున్నాడు ఏ రీతిగా ఉన్నప్పుడు అన్నిటి అంతమంది సమీపినప్పుడు ఈ లోకమే మొత్తం మతమే స్థితులు కాబట్టి యేసు ప్రభు చెప్పిండు సాధ్యమైతే ఏర్పరిచే వారిని సైతం పడేస్తారంట అనేకులు మోసగిస్తారంట పలువురి మోసగింపబడతారు అని చెప్తుండ్రు యశుప్రభు అంటే ఆ టైంలో అంటే ఏ రీతిగా మోసపడుతున్నప్పుడు యేసు ప్రభు ఆయన ఆ కొండ మీద కూర్చొని చెప్తున్నప్పుడు ఆ శిష్యులు చెప్తున్నారు ప్రోధకుడ ఈ మందిరం ఎంత బాగుంది ఎంత మంచిగుంది ఇది ఒకదాని మీద ఒకటి ఎంత అందంగా కట్టబడింది అన్నప్పుడు అంటే ఈ లోకము వాళ్ళు చూస్తున్నారు అక్కడ అంటే ఈ లోకము ఎంత బాగుంది ఎంత మంచిగా ఉంది ఎంత మంచిగా అలంకరింపబడి అని వాళ్ళు దాన్ని చూస్తున్నారు కాని యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే రాతి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండదు దాని మీద మొత్తం పడదోవి చెప్తున్నాడు కాబట్టి అంటే ఎందుకు ఆ ఆ రీతిగా యేసుప్రభు చెప్పినప్పుడు ఈ లోకం అంతా ఆయన ఆయన రాజ్యం ఈ లోక ఈ లోకపు రాజ్యాలన్నీ పతనం కావాల్సిందే యేసు ఆయన రాజ్యము ఆయన పర్లోకం ఉందన్న ఒక రాజ్యాన్ని స్థిరపరుస్తాడు అది ఎల్ల కాలము ఎన్నటికీ దానికి అంతం ఉందని అంటే ఆయన రాజ్యాన్ని స్థాపించే టైంలో గురించి ఆయన మాట్లాడుతున్నాడు కానీ ఆ రాజ్యంలో ఆ పర్లోక రాజ్యంలో మనం ఉండాలా అనే విషయము మన జ్ఞాపకం చేసుకుంటే ఈ లోక ప్రభేదాలు అంతా పతనమైపోతుంది అన్నట్టు కానీ శిష్యులతో అంటాడు వేసు ప్రభు అప్పుడు వాళ్ళు అడిగినారు ప్రభా ఇది ఎప్పుడు జరుగును ఎప్పుడు జరుగును ఈ మీకు రాకటికి యుగ సమాప్తికి సూచన ఎన్నో విషయాలు అక్కడ చెప్పించాయి అన్నట్టు ఫస్ట్ క్లూ ఏం ఇచ్చిందంటే ఫస్ట్ ఏంటంటే ఎవడోనో మిమ్మల్ని మోసపరుచుకోకుండా జాగ్రత్త పడమన్నాడు ఇది చాలా ముఖ్యమైన క్లూ అన్నట్టు ఏసు చెప్పిన అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏం జరుగుతుంది అంటే అనేకులు ఈ రీతిగా మోసగింపబడతారు కాబట్టి ముందే మీకు చెప్పినా మీకు మీరు అవి జరగక ముందే మీతో చెప్పినాను డేస్ అంటే ఈ లోకంలో ఏం జరగబోతాయో అవి జరగ సంభవింపక ముందే మీకు చెప్పినానంటే డేస్ అంటే దేవుడు ఎప్పుడో మనం చెప్పేసి ఇవన్నీ జరుగుతాయని కదా కాబట్టి ఇవన్నీ జరుగుతుండగా మనము ఏ రీతిగా ఉండాలా అనే విషయము చెప్తుండవు మనకు కూడా ఒక విధానం దేవుడు చూపిస్తానంటే అన్నిటి అంతమంది సమీపమైనది అనంతే ఎందుకంటే ఈ లోకం అంతా అంతం దగ్గరికి వచ్చింది అంటే ఆయన రాకట్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఏసు వాళ్ళ శిష్యులతో ఏం చెప్పిండు ఎవడనో మిమ్మల్ని మోసపరుచుకునకుండా మోసపరచబడకుండా చూసుకోమన్నాడు అంటే అనేకులు మోసగింపబడతారనే కదా కాబట్టి ఈ రోజు కూడా అనేకులు చాలా మంది మోసగింపబడుతున్నారు కాబట్టి ఏ రీతిగా మోసగింపబడుతున్నారు అనేది మనం తెలుసుకోవాలా కాబట్టి మోసం ఎట్లా వస్తుంది అది రెండు విధాలుగా అది శారీరకంగా రావచ్చు ఆత్మీయంగా కూడా మోసం రావచ్చు ఎందుకంటే మనం ఆత్మీయ దశ ఎదుగుతున్నప్పుడు మనము ఏ రీతిగా పోతున్నాం అనేది కూడా మనం అది గ్రహించగలకపోతే ఖచ్చితంగా మనం మోసపోయే అవకాశం ఉంటుంది ఒకడు తన మార్గం సరైన మార్గంలో పోతున్నాం అనుకుంటాడు కానీ అది పొదుపు మరణానికి నడిపిస్తుంది అన్నాడు కాబట్టి మనం పోయే మార్గం ప్రతి బస్సులో కూడా మనం ఏం చేయాలంటే మనం పరీక్షించుకుంటూ ఆయన సందులో మనం ఉంటూ అవన్నీ మనం చూడాలంట కాబట్టి ఒకటే హెచ్చరిక ఏంటంటే నాకు నాకు అనిపించేది ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు మనం ఆయన ఆయన ఆత్మీయ జీవితంలో సేవా జీవితంలో మనం మనం అనేక విధాలు మనం చూస్తాను అనేక విషయాలు దేవుడు మనం చూపిస్తున్నాడు కానీ అవన్నీ మనం పాటిస్తాము అనేది నాకు ఒక ప్రశ్నలాగా ఉంటుంది కొన్ని పాటిస్తున్నాం కొన్ని విడిచిపెడుతున్నాం అంటే మనం ప్రతి ప్రతి క్షణము మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలనే విషయం ఎందుకంటే ప్రతి దశలో మనం ఆయన మనం హృదయంగా దేవుని వాక్యంతో చేసుకున్నప్పుడు మనలో ఏమన్నా దేవునికి ఇష్టం ఏదైనా అప్పుడే మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనం చూపించడం నుంచి మనం విడుదల పొందాలి ఎందుకంటే ఈ వాక్యం అర్థం లాంటిది కాబట్టి మనం మన ప్రతిక్షణం మన జీవితాలు ఆ రీతిగా పరీక్షించుకోకపోతే ఇది ఎందు టైంలో అన్నిటి అంతం సమీపది కాబట్టి అన్నిట్లో అంతం అంటే అది నాశనం దృష్టికి వచ్చింది కాబట్టి దాంట్లో మనం పడకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా జీవించాలా ఎందుకంటే భయంకరమైన అపవిత్ర భవం ఎంతో భయంకరంగా ఉంది కదా ఎంత భయంకరంగా ఉంది ఆ శరికమైన విధానంలో ఇంకా భయంకరంగా ఉంది కానీ ఆత్మీయమైన విధానంలో మనం చూసినప్పుడు అది ఏ రీతిగా మనం అది గ్రహించగలుగుతున్నాం అనేది మనం అర్థం చేసుకోలే విషయం ప్రభు చెప్తుడు కాబట్టి మోసగింపు పడతాడని వేస్తావు చెప్పింది ఎవరు మిమ్మల్ని మోసపరచుకున్న చూసుకోమన్నాడు కాబట్టి ఎట్లా మోసగిస్తాడు అనేది కింద మొత్తం చెప్పింది కాబట్టి ఆ ఫస్ట్ ఏం చెప్పిండో మోసగింపు అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఆ పాయింట్ మీద అర్థం చేసుకున్నప్పుడు అది దృష్టిలో పెట్టుకొని మత ఇరవై నాలుగు అద్దయి మొత్తం చదివినప్పుడు ఆ మొదటి వచనం రెండో వచనంలో మనం చూసినప్పుడు అది జాగ్రత్తగా దాన్ని కనెక్షన్ చేసుకుంటా ఉంటే మనం మోసపోవన్నట్టు మోసం ఏరీ వస్తుందో చెప్పిండేస్తావు ఆ కాలంలో అనే నా పేట అనేకులు వస్తారు అందరు మోసగిస్తారు అంటారు కాబట్టి ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని మీరు ఎల్లకూడి అని చెప్తాడు అక్కడ ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి అక్కడ కాబట్టి అన్ని విషయాల్లో అంటే అది ఆ ఎండ్ టైంలో జరిగేది దేవుడు ముందే చెప్పేసి కాబట్టి ముందే చెప్పినప్పుడు మనం ఇంకా ఎంత జాగ్రత్త పడాలా అనే విషయము ప్రభు చెప్తుంది ఇక్కడ కాబట్టి మనం మోసపోవటానికి వీల్లేదు అనే విషయం చెప్తుంది ఎందుకంటే అనేకులు మోసగింపబడుతున్నారు బోధలోనే మోసగింపబడుతున్నారు కాబట్టి మనం ప్రతి దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలా వచ్చేవాడు ఎవరైనా సరే చెప్పేవాళ్ళు ఎవరైనా సరే పౌరులు చెప్తారు మేము ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్త ఎవరైనా ప్రకటించినా కానీ వాడి శాపగ్రస్తునిగాక ఒకవేళ పొరలోకించి దూత వచ్చినా సరే ఒకవేళ మేము మేము మళ్ళా యూటర్న్ తీసుకొని ఒకవేళ మేము మొదట చెప్పిన వాక్యం తిరిగి మళ్ళా రెండోసారి మేము చెప్పినా సరే వాడు మమ్మల్ని కూడా నమ్మొద్దంటే అక్కడ పౌలు చెప్తారు అక్కడ అంటే మొదట ఆ కలిగిన ఆ సత్యాన్ని మనం మనలో స్థిరపరచుకోవాలా కాబట్టి రెండో రెండోసారి వచ్చేది మోస మోసకరం అన్నట్టు కాబట్టి అది ఏంది మోసకరం అనేది మనం పరిశీలించకపోతే ఖచ్చితంగా మనం మోసపోతాం యువత సమాప్తారు అనేకలు మోసబడు మోసగింపబడుతున్నాడు కాబట్టి మొదట మనం చూస్తాం కానాను వెళ్లి వెళ్లి ఆయన ఆహ్వానించబడినప్పుడు మొదట మంచి ద్రాక్షరసం పోస్తారు తర్వాత జనులు మత్తులు జబ్బు రసం తర్వాత యేసు ప్రభు ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు మన ప్రభు అక్కడ ఆ ద్రాక్షరసం నీళ్ళని ద్రాక్షరసంగా మార్టం అని చూస్తాం అప్పుడు ఆ ద్రాక్షరసాన్ని మార్చినప్పుడు ఆయన అది ఆ విందు ప్రధాన దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఎంతో రుచికరంగా ఉంటుంది అంటే మొదట వాళ్ళు ఇచ్చిన దానికంటే అంటాడు ఇంతకుముందే నువ్వు మంచి ద్రాక్ష రసం కదా ఎవరన్నా ఈ రీతిగా చేస్తారు మొదట మొత్తంలో ఎంతో జబ్బురసం పోతుంది మీరు ఇదివరకే నువ్వు మంచి ద్రాక్ష ఉంచుకుని ఉన్నావు అన్నప్పుడు అర్థం చేసుకోవాలా అది ఆల్రెడీ ఉంది దేవుని సత్యము సంపూర్ణ ద్రాక్షరసం ఉంది కానీ దాన్ని మరుగున పడేసే మనుషులు దాన్ని తీసుకుంటారు అన్నట్టు కాబట్టి అది అందుకు మనం జాగ్రత్తగా జీవించాలా అనే విషయం ఉంది ఆ సంపూర్ణ సత్యాన్ని మనం తోడుకోవాలా ఆ సత్యము మనము అది తీసుకునే కొన్ని అది జీవజలం కదా దేవుని వాక్యం అంటే జీవజలం దేవుని వాక్యం అంటే సత్యం కదా ఆ ఆ వాక్యమే సత్యం కాబట్టి ఆ సత్యము మనం తీసుకునే కొంది బావిలో నీళ్లు ఎట్లా ఊరుతుందో అట్లా ఊరుతూ ఉంటుంది ఒక ఒక ఓర్లోని ఎన్నో కొన్ని మన ఊహిని మన జీవితం కూడా అంతగా ఆ మనం చూడలేము అంతగా ఉంది దేవుని మర్మలు ఆ ప్రతి ఓడ్లు ప్రతి వాక్యం దేవుని అంతగా ఆయన సత్యం బయలుపరచబడింది అంటే ఇది ఒక తరైన ఎన్నో తరాల నుంచి దేవుని వాక్యం బయలుపరచబడుతూ ఉంది గొప్ప గొప్ప సేవకులు వాళ్ళ కాలంలో ఎట్లా అర్థం చేసుకొని ఎంతో మంది ఎన్నో విషయాలు వాళ్ళకు అందులోంచి బయలుపరచబడ్డాయి కానీ అది అది ఆ తరానికి అయిపోలేదు కదా అది యుగ యుగాల్లో అది పోతనే ఉంటుంది ఎందుకంటే ఆయన వాక్యమే జీవం కదాది అది ఎప్పుడు కూడా అది జీవజలం ఊరిడు నీటి బొగ్గల్లా అది ఊరుతూనే కాబట్టి రాబో తరంలో మనకు దేవుడు ఇచ్చిన బయలుపరిచని సత్యము ఇంకా ఇంకా ముందు రోజుల్లో ఇంకా ఎంతో ఆ సత్యం బయలుపరచబడుతూనే ఉంటది కాబట్టి మార్గం మటుకు చూపించే దేవుని సత్యము అది బయలుపరచబడిన వ్యక్తులకు మనం ప్రకటించినప్పుడు అది వాళ్ళు పట్టుకొని దాని నుంచి ఎన్నో విషయం నేర్చుకుంటూ ఉంటారు మనం ఆతిగానే నేర్చుకున్నాం దేవుని బిడల నుంచి కాబట్టి అది ఇదివరకే అది ఉంది అది ఉంది దేవుని వాక్యము మొదటి నుంచి ఉంది సత్యం కానీ కొంతకాలం దాన్ని ఆ పెట్టుకొని కొంతకాలం దాన్ని విడిచిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అబద్ధ బోధలు అంత కొట్టుమిట్లాడుతున్నారు భయంకరంగా ఊరేగించటము మనం వచ్చింది ఎవరు పెట్టారు గ్రూప్ చూడండి అంత భయంకరంగా ఉంటే వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు వాళ్ళు వీళ్ళేని మా విధానాలు పాటిస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా ఎంత భయంకరంగా దిగజారిపోయింది ఇది ఏ టైం ఎలాంటి టైంలో మనం ఉంటున్నాం ఎలాంటి కాలంలో మనం ఉంటున్నాం ఒకవేళ మనం మోసగింపబడకుండా ప్రతి క్షణం మనకి జాగ్రత్తగా ఉండాలా ఇంకోటి ఏంటంటే మనం మోసగింపడానికి వీరదు ఇంకోటి ఏంటంటే మోసంలో ఉన్న వాళ్ళని దేవుని సత్యంలోకి నడిపించాలా అనే విధానము ప్రభు మనకి చూపిస్తున్నాడు కాబట్టి మోసపోకుండా ఉండవా ఉండాలని ముందుకు చెప్పినప్పుడు అనేకులు మోసగింపబడతారు అనేకులు అభ్యంతర పడతారు ఒకరికొకరు అప్పగించ అంటే ఆ క్షణంలో ప్రేమ ఉండదంట మనుషుల్లో అందుకే అంటాడు అన్నిటికంటే ముఖ్యంగా మిక్కటమైన ప్రేమ అంటే మితి లేని ప్రేమ అంటే ఆ ప్రేమ అనేది ఎప్పుడు దానికి తరిగిపోవడానికి తెలియదు అన్నట్టు అలాంటి ప్రేమ చూపించినప్పుడే వాళ్ళు మనం ప్రభులోకి నడిపించవచ్చాను అంటే ప్రేమ చూపిస్తున్నాం ఆ ప్రేమ ఎప్పుడు చూపిస్తాం వాడి మీద జాలి కరుణ గుట్టినప్పుడు చూపిస్తూ ఉంటావు కానీ ఇంకొక విధంగా ఏంటి వాడు మనం ఎంత ద్వేషించినా మన మీద ఎంత విరోధంగా ద్వేషినా కానీ వాడి మీద కూడా ప్రేమ చూపిస్తాం ఇది రెండో విధానం అంటే చూడండి ఆయన ప్రేమ అనేది మిక్కటమైన ప్రేమ అంటే అది అన్ని విధాలుగా నువ్వు ప్రేమించాలా అంటే ఒక్క ఆత్మీయ జీవితంలోనూ ప్రేమించేది కాదని ప్రభు మన జ్ఞాపకం చేసింది కదా ఎంతో మంది దేవుని బిడ్డలు మనం అనాథ అనాథ అనాథ పిల్లల్ని వృద్ధుల్ని విధవరాలని వాళ్ళందరూ మనం పరామర్శించాలి అంటే అది ఎన్నో విధాలుగా ఉంది అది మనం అది ఆయన ఆయన మహిమ కొరకు మనం అది చెయ్యాలా అనే విషయము ప్రభు ఎన్నో విషయం చెప్తున్నాడు ఇందువల్ల నేను పొరుగు ప్రేమించమన్నాడు కాబట్టి పొరుగు వారిని మనం అంటే తెలియని వాళ్ళని ప్రేమిస్తున్నాం మనం కాబట్టి తర్వాత ఆ ప్రేమ ఎట్లనేది ఎన్నో విధాలుగా ఉంది ఆయన ప్రేమించడమే కాదు కానీ వాడు బాగోగుల విషయంలో కానీ ప్రతి దాంట్లో కానీ విషయం ప్రేమించాలంటే ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ సెలవు మీద కాబట్టి ఆ ప్రేమను ఎవరు కూడా వెలకట్లేరు అన్నట్టు అది అన్ని విధాలుగా అందరిలో వ్యాపించాలా అందరిలో దేవుని ప్రేమ పురుగొల్పాలా అనేది దేవుని యొక్క కాబట్టి ఆ ప్రేమను పొందుకున్న మనం కూడా ఒకరి ప్రేమ కలిగి ఉండాలా విషయం మనం ప్రభు చెప్తున్నాడు కాబట్టి పేతుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే ఆ టైంలో అనే ఆ చివరి టైంలో అనేకులు ప్రేమ చల్లారిపోతుందంట అనేకులు ప్రేమ చల్లారిపోతుంది కాబట్టి ఎందుకు చల్లారిపోతుంది అన్నప్పుడు అభ్యంతర పడతాడు ఆయన చూపించిన ప్రేమ చివరి వరకు మనలో ఉందా విశ్వాసం కనుగొన ఆయన ప్రేమ కనుగొనని తిరిగి వచ్చినప్పుడు అన్నప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది కాబట్టి మనం ఆ ప్రేమలో నిలిచిందామా లేదా అనేది ప్రతి క్షణం జ్ఞాపకం చేస్తుంది అందుకే పేదుడు మీ పిలుపు ఏర్పాటు నిత్యం చేసుకో మరి జాగ్రత్త పడమన్నాడు అంటే పిలుపుని పోగొట్టుకుంటారు అదే నిశ్చయం చేసుకోవాలంట ప్రతి రోజు దాన్ని షూర్ చేసుకోవాలా అని ప్రభు హెచ్చరిస్తా అంటే ఒక రోజు మనం ఒకసారి మన రక్షణ బంధువులు అంటే సరిపోదు ప్రభుని నమ్ముకొని ఆరాధనలో పాల్పంతున్నాం సేవ చేస్తున్నాం కానీ కానీ ప్రతి క్షణం మనం మన పిలుపుని నిత్యం చేసుకోవాలంట ఎందుకు చెప్పిండంటే పోగొట్టుకుంటారు ఆయన చెప్పింది పేదూరు రాసిన పత్రికలో చూడండి ఎందుకంటే ఇవన్నీ లేకపోతే ఏమైందంట వాడు పూర్వకాలమున ఆపముల కలిగిన శుద్ధి ఆప నుంచి విడుదల పొందిన సంగతి మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తాడా గుడ్ వాడు దూర దృష్టి వాడు నవ్వు తుడు కాబట్టి ఇవన్నీ ఉండాలా ఏం చెప్పిందో భక్తి సహోదర ప్రేమ జాలి మనసు దయాలత్వము సహోదర దీన మనసు ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ గుణగాలు ప్రభువులో కాబట్టి ఇవన్నీ చివరి కాలంలో మనుషులు ఉంటాయా అనేది ఒక ప్రశ్నలోనే ఉంటుంది అనమాట చూడండి ఎందుకంటే ఆ ఇక్కడి ఉంది ప్రభు చెప్తారు ఇక్కడ మొదటి పేరు రాసిన పత్రిక అనుకుంటా రెండో రెండో పత్రిక రెండో పేతులు మొదటి అధ్యాయంలో ఇక్కడుంది ఆ హేతు చేత మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారాయి మీ విశ్వాసమునందు సద్గుణమును అంటే విశ్వాసమునందు సద్గుణం మంచి గుణమును సద్గుణము జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును సహనమును సహనము నందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకున్నది అంటే ఇవన్నీ అమర్చుకోవటం అంటే ఆ అది ప్లాన్ చేసుకోవటం అమర్చుకోవటం అంటే ఏంటంటే అమర్చాల అంటే ఒకదానికి కనెక్షన్ చేసుకోవాలి అన్నట్టు విడివిడిగా ఉండడానికి ఇదంతా ఒకటే లింకు లాగా అంటే ఒకటే లింకు లాగా అంటే అన్ని విడిపోవడానికి వీలేదన్నట్టు ఒకదానికి ఒకటి సహోదరందు ప్రేమ అని చెప్పిండి చూసినవా సహనము సహన సహనమును సహనము భక్తిని అంటే ఆ ఆ సహనంలోనే భక్తి రావాలా అంటే దాంట్లో నుంచే రావాలంటే ఒక్కదానికొకటి అది ఎమిడి ఉన్నాయి అని చెప్తున్నా అక్కడ కాబట్టి చివరి కాలంలో ఇవన్నీ ఉంటాయా ఇవన్నీ ఉన్నాయా అనేది మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఎందుకంటే ఈ చివరి టైంలో ఇవి మనకి ఎంతో అవసరం ఎండు టైంలో ఇవన్నీ మనుషుల్లో ఎక్కడ కూడా కనిపించవు అంత స్వార్థపరం స్వార్థ ఉంటుంది కానీ దేవుని బిడలైన వాళ్ళు ఎట్లా ఉండాలా అనేది హేతులకు అది అర్థమైంది హేతులు ఆ రీతిలో చెప్తున్నాడు అక్కడ చూడండి ఇవన్నిటిని మనం అమర్చుకోవాలంట దయను అమర్చుకోవడం అంటే ఇవటన్నిటి కనెక్షన్ చేసుకొని మనం మనలో ఉండాలండి చూడండి ఇవి ఇవి మీకు కలిగి ఉండి కలిగి విస్తరించిన అవి మన ప్రభు అయిన ఏసుక్రీస్తుిన అంటే ఏసు ప్రభుని అనుభవ జ్ఞానంలో విషయంలో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలంలో కాకుండా చేయను కాబట్టి ఇవన్నీ ఈ అనుభవ జ్ఞానంలో మనం పోకుండా ఎవరైతే మనం పోకుండా ఉంటారో ఇవన్నీ ఎవరికైతే లేకుండా ఉంటారో వాళ్ళు సోమరులాగా తయారవుతారు చూడండి ఎంతో భయంకరంగా ఉంచు అంటే ఎందు టైము ఎంతో భయంకరంగా ఉంటుందో అనే విషయం చెప్తుండ చూడండి కాబట్టి ఆ ఇక్కడ ఇంకా చెప్తుండీ ఇక్కడ ఇవి ఎవనికి లేకపోయిన వాడు చూడండి ఇవన్నీ ఎవరికైతే లేకపోతే వాడు తన పూర్వ పాపనకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి అంటే ఒకప్పుడు రక్షణ పొంది పాపం నుంచి ప్రభు విడిపించిన సంగతి మర్చిపోయి ఇవన్నీ లేకపోతే అలా ఇవన్నీ ఎందు టైంలో ఉంటాయా మర్చిపోయి గుడ్డివాడును గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగను అంటే వాడు గుడ్డివాడైపోతాడు గుడ్డి వాడు అయిపోయినప్పుడు దూరదృష్టిలోని అంటే దూరదృష్టి అన్నప్పుడు నువ్వు ఏం జోరలేవన్నట్టు నీకు ఏం కనిపించదు అన్నట్టు శూన్యం శాశ్వతంగా నువ్వు గుడ్డి కూడా గుడ్డి ఇవన్నీ లేకపోతే కాబట్టి ఎందుకు గుడ్డి వాళ్ళు ఉన్న అయిపోయినారు లోకంలో గుడ్డి ఉన్నారు కాబట్టి ఆ గుడ్డి వాళ్ళకి మనం ఏం చేయాలా చూపినిచ్చే వారి మనం ఉండాలా ఆ గుడ్డి మనం చూపించాలా ఆ గుడ్డి ఎందుకు వచ్చిందో మనం చూపించాలా వాళ్ళకి ప్రేమతో మనం చెప్పాలా అందుకే ఏబు గ్రంథంలో ఇరవై అధ్యాయంలో అంటాడు ఏబు పదిహేన వచనంలో నేను గుడ్డి వాళ్ళకి కన్నుల నైతిని గుంట వారికి కాలు నై కాళ్ళ నైతిని అంటాడు అంటే గుడ్డి వాళ్ళకి అంటే ఈ లోక పరంగా మామూలుగా ఆ శరీరంగా చూస్తే గుడ్డి వాళ్ళు ఆత్మీయంగా కూడా గుడ్డి వాళ్ళు అంటే చూసి ఆత్మ ఆత్మీ హృదయంలో ఉండి ఆత్మీయంగా జీవిస్తేలా గుడ్డి వాళ్ళు అంటే కళ్ళుండి కూడా చూడని వాళ్ళు ఒక విధంగా అలాంటి వాళ్ళకి మన కన్నుల్లాగా ఉండాలంట మన కాళ్ళలాగా ఉండాలంట ప్రభుత్వ నిధికి నడిపించే వాళ్ళు మార్గంలో నడిపించే వాళ్ళ కాళ్ళులాగా అంటే మన కాళ్ళు వాళ్ళకి ఇవ్వాలంట అట్లా అట్లనే ఉంది వాక్యం అని గుడ్డి వారికి నేను కన్నులను అయితేనంటే వాళ్ళ అంటే మన కన్ను అంటే మన చూపు దేనికి సంబంధించింది ఆ చూపు వాళ్ళకి ఇవ్వాలంటే దేవుని మార్గము చూపించే ఆ మార్గం మనకు వాళ్ళు మనకు చూపించాలి వాళ్ళకి మనం కాబట్టి ఇక్కడ చాలా కాబట్టి ఏం జరుగుతుంది దానివల్ల అన్నప్పుడు చూడండి అందువలన అంటే పైన రాయబడిన ప్రకారంగా అందువలన సహోదరులారా మీ పిలుపును మీ ఏర్పాటును నిత్యం చేసినప్పుడు మరీ జాగ్రత్త పడుడి కాబట్టి ప్రతి క్షణం మన పిలుపును మన ఏర్పాటు చేసిన మరీ జాగ్రత్త మరి చివరి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట ఎందుకంటే ఆ పిలుపును పోగొట్టుకుంటారు కాబట్టి దాన్ని ప్రతి రోజు మనం షో చేసుకోవాలంట జాగ్రత్త క్రియలు చేయవారు అయితే ఎప్పుడైనా చూడండి ఈ రీతిగా మనం చేస్తే ఎప్పుడు కూడా మనం పడిపోవంట ఎందుకంటే మన పునాది ఏ స్లోభ మీద ఉంది ఆయనే మనల్ని నిలబెట్టండి కదా కాబట్టి మనం ఎక్కువగా త్రొట్టిల్లమంటా త్రొట్టిల్లరు చూడండి కాబట్టి తర్వాత ఇంకొక విషయం చెప్తున్నా అక్కడ చూడండి చాలా మందికి ఏమంటే రక్షణ పొందిన ఒకసారి రక్షణ పొందితే దేవుని నమ్ముకుని భాగస్ పొందుకు చర్చిపోతుంటే నేను పర్లోక రాజ్యం పోతానని చాలా మంది చెప్తుంటారు కదా అది రాంగ్ ఈ వాక్యం ప్రకారం ఎందుకంటే ఖచ్చితంగా పోతురు పర్లోక రాజ్యం కానీ ఈ గుణగాణాలు నీళ్ళు లేకపోతే నీ పిలుపు నీ రక్షణ ఇవన్నీ నువ్వు సంపూర్ణంగా నిత్యం చేసుకోకపోతే నువ్వు ఎట్లా పర్లోక రాజ్యం పోతావు ఈ లోకం అదే గుడితనంలో ఉంది నేను ప్రభు నమ్ముకున్న చాలు నేను పరలోక రాజ్యం పోతాను నాకు ఇంకేం అక్కర్లేదు అనుకుంటా గానీ ఇవన్నీ ఈ గుణగణాలు మనం లేకపోతే ఇవన్నీ మనం అమర్చుకోకపోతే మన హృదయంలో ప్రభు నమ్ముకున్న మనలో మనం నీ పిలుపుని ఏర్పాటు నిత్యం చేసుకుపోతే నువ్వు తిరిగి అదే దూరదృష్టిలో అదే గుడ్డివాళ్ళగా అయిపోతావు నీకు శూన్యం శాశ్వతంగా నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతావు నీకు పర్లోక రాజ్యం అర్హత లేదన్నట్టు ఈ వాక్యం ప్రకారంగా చూడండి అందుకే ఒకసారి అక్షణ ముందు సాల్వ్ మేము పర్లోక రాజ్యం పోతాం మేము ఎత్తబడతామని ఆ రీతిగా మనుషులు చెప్తా ఉంటాయి కాదు విదానం నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే ఈ గుణగాలు నీళ్ళు ఉండాలా పర్లోక రాజ్యం పోవాలంటే ఎన్నో విషయాలు చెప్పిన దేవుడు ఒక సేవా జీవితంలో చేస్తే కాదు ఇవన్నీ గుణగాణాలు కూడా మళ్ళీ ఉండాలా సేవలో ఉండి కూడా ఇవ్వలేకొస్తే వేస్ట్ అన్నట్టు కాబట్టి ఎన్నో ఉన్నాయి అంటే ఇది ఒకటి ఒకటి సంబంధించింది కాదన్నట్టు చూడండి ఆయన చిత్తం ఎన్నో ఉన్నాయి కదా ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందుట ఆయన చిత్తం కానీ ఆయన చిత్తం ఆయన జ్ఞానం అభివృద్ధి పొందుతాయినా ఇంకా ఏ లేదా మీరు సమస్త ప్రవర్తన మీరు ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారి లాగా ఉండాలంట కాబట్టి ఇంకా అన్ని విషయాలు మన ప్రవర్తన ప్రతి దాంట్లో ఉండాలంట అంటే ఒక్క సమయం ఒక్కటి కాదన్నట్టు ఒకటే కాదన్నట్టు అన్ని విధాలుగా అన్ని విషయాల్లో చూడండి ఇక్కడ ఈ వాక్యం ప్రకారంగా చూడండి మీరిట్టు క్రియలు చేయవారైతే అంటే ఇవన్నీ క్రియలు ఇవన్నీ క్రియలు అంట జ్ఞానము ఇవన్నీ క్రియలు క్రియ రూపకంగా మన మనుషులకు ఆ ఇవ్వాలా ఆ దైవీతమైన విధానము ఆ ఆ దేవుడి ఇచ్చిన ఆ విధానాన్ని మన ఇతరులు పంచుకొని ఇతరులకు చూపించాలని ఒక క్రియలు అన్నీ ఈ క్రియలు మనలో ఉండాలంట క్రియలు లేకుంటే దేవునికి విస్తులైతే అసాధ్యం కదా క్రియలు లేకపోతే అసాధ్యం అందుకే వ్యవహాన్ పత్రికలు మాటతో గాక నాలుగుతో కాక క్రియతో క్రియతోగాక చూడండి మాటతోను నాలుగుతో గాక క్రియతో సత్యంతోను ప్రేమించాలంట మనుషులు చాలా తేడా ఉంది కదా మాటలు చెప్పేది కాదు ఏదో చెప్పేది కాదు అనటు క్రియతోను సత్యంతో ప్రేమించాలంట అంటే సత్యం అంటే ఏంటి దేవుని గురించి సంపూర్ణంగా నీ క్రియ సంపూర్ణంగా సత్యంలాగా ఉండాలా అంటే ఆ బయట కాదు కాబట్టి సత్యం అంటే హృదయపూర్వకంగా యదార్థంగా ఉండాలంట క్రియలు ఏదో మనుషులు ఏదో చెప్తుంటే మనం చేసేది కాదనంట మన హృదయపూర్వకంగా సత్యంతో ప్రేమించాలంట సత్యంతో ప్రేమించమని ఇక్కడే చూస్తున్న ఓడు చూడండి ఎందుకంటే మన ప్రేమ ఎట్లా ఉండాలంటే సత్యం అంటే సంపూర్ణంగా ఉండాలన్నట్టు ప్రేమ చూడండి ఏముంది అక్కడ మీరిట్టు క్రియలు చేయవారైతే అలాగున మన ప్రభువును రక్షకుడునైన ఏసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యము లో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను చూడండి ఆయన పరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఇవన్నీ మనకు ఉండాలంట అంత ఈజీగానే పోతాం ఆ రాజ్యం ఇవన్నీ మనకు ఉండాలన్నట్టు ఎందు టైంలో మనుషులకు ఇవి ఉన్నాయా అనేది మనం మనం మనం కూడా కాబట్టి ఎందుకంటే చెప్తున్నా మన వాక్యం మనందరికీ ఇది రెండంచెలు గడ కడ్గా ఉన్నాడు అంటే దేవుడు ఎందుకు ఆ రీతి ఉన్నప్పుంటే అంత భయంకరమైన మోసమైన కాలంలో మనం కాబట్టి అన్నిటి అంత సమీపమైంది కాబట్టి మనం స్వస్థ బుద్ధిగాల ప్రార్థన చేయటకు మనం మెలుకుగా ఉండాలంట మనం చాలా జాగ్రత్తగా మెలుకుగా మనం ఉండాలా అనే విషయం ప్రభు చెప్తున్నాం చూడండి తర్వాత ప్రేమ అనేక పాపముల కప్పును కాబట్టి మనం ప్రేమ చూపించాలా మనుషులకి మన ప్రేమ చూపిస్తే వాడి పాపములు తుచ్చివేయబడతాయి వాడి పాపం నుంచి వాడు విడుదల అన్నిటికంటే ముఖ్యంగా ఒక నెలలో ఒకడు మిక్కటమైన ప్రేమ మిక్కటమైన ప్రేమ అంటే అది ఎప్పుడు ప్రేమించి ప్రేమిస్తూనే ఉండాలన్నట్టు అంటే అది ఎప్పుడు అది మన నుంచి ప్రేమ వస్తేనే ఉండాలన్నట్టు ఇంకా ఇంకా వేరే మీనింగ్ ఉండొచ్చు మిక్కటమైన ప్రేమ గలవారా తనగకుండా ఒకరికొకరు ఆదిత్యం చేయడు శనగొద్దంట తనుగే గుణగానం మనలో ఉండొద్దంట కాబట్టి సే శేవీతో మనం అవుతే శనుకుంటా కాబట్టి అలాంటి శనుగు మనకు అవసరం లేదంట చూడండి ఒకరికొకరు ఆదిత్యం చేయటం ఆదిత్యం చేయుడి దేవుని నానా విధమైన అంటే నానా అంటే అనే కృప ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఉంది ప్రతి దశలో కృప మంచి గృహ నిరుపులై ఉండి అంటే మంచి గృహ నిరూపణ అంటే ఒక గృహంలో మంచి ఆ గృహాన్ని అధిపతి లాగా అంటే గృహానికి అధిపతి మన ప్రభు కాబట్టి క్రైస్తవ సంఘము దేవుని గృహమే కాబట్టి ఆ గృహంలో నేను ఒక గృహ నిర్వహుల ఒక పని కొరుకు దేవుడు మన అందరిని కాబట్టి మంచి గృహ నిర్వహులు ఉండాలంట ఆయన కృప విషయమై మంచి గృహం అంటే ఎన్నో కృపావరాలు మనకు ఇచ్చింది కాబట్టి అవన్నింటిని మంచి గృహ నిర్వహులు అయ్యింది ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది అంటే ఒక్కొక్క కృపావరం దేవుడిచ్చి ఒక్కొక్కొక్క రకాలుగా దేవుడి వరాలు ఇచ్చింది కాబట్టి ఒకరికొకడు ఉపచారం చేయుడి అంటే ఒకరికొకరు మనం ప్రేమించాలా ఒకరి నుంచి ఒకరు మనం పంచుకోవాలా ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించాలా అనే విషయం అక్కడ ఉంది అక్కడ చెప్తున్నా ప్రభు ఒకడు బోధించినలా దైవక్తును బోధించినట్టు బోధింపవలను కాబట్టి దేవుని వాక్యం బోధించేవాడు సంపూర్ణంగా బోధించాలా జాగ్రత్తగా బోధించాలా అనే విషయం చెప్తుంది ఒకడు ఉపచారం చేసినలా దేవుడు తను అనుగ్రహించి సామర్థ్యం కొలవి చేయవాలను అంటే నీకు శక్తి నీకు ఎంత శక్తి ఉండదు అంత నువ్వు చేయాలా అనే విషయం చెప్తున్నా అది ఇంత అంతా చెప్పేది కాదు నీ హృదయ విషయంలో ఇందువలన దేవుడు అన్నిటిలోనూ ఏసుక్రీస్ ద్వారా మయమపరచబడదు కాబట్టి ప్రతి మనం ఆయనను మయమపరచాలంట మనం ఒక మాటతో కాదు నువ్వు ఆయన మాట నువ్వు ఆయన చెప్పిన మాట ఏసు ప్రభు మాట ఉండాలా నువ్వు క్రియలతో కాని నువ్వు ఏం చెప్పినా గానీ అన్నిటిలో దేవుని మయమరచాలా ప్రతి దాంట్లో మనం మయంపరచాలంట మన ప్రభుని కాబట్టి అన్నిట్లో అన్నప్పుడు ఎన్నోన్నాయో ఎన్నోన్నాయో చాలా ఉన్నాయి కదా ఇందాక కొన్ని విషయం వాటిలో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి కదా అన్నిటిలో ఏమైందంట ఏసు క్రీస్తు ద్వారా మహిమపరచబడును చూడన్నిట్లోనూ యేసుక్రీస్తు ద్వారా మయంప దేవుడు అన్నింటిలోనూ యేసు క్రీస్తు ద్వారా మహిమ అంటే మన తండ్రికి మహిమరావు అంటే ఏసు ద్వారా మహిమ కాబట్టి మనం మనం చేసి ఆయన ఆయన క్రియల ద్వారా ప్రభు చెప్పిన వాక్యం ప్రకారంగా తండ్రి మయంపరచబడుతుంటాడు కాబట్టి ఇప్పుడు మనం ఒక విధంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయనే తండ్రి కదా ఆయన మన కుమారులం కదా కాబట్టి ఆ యేసు ప్రభు కుమారులాగా లోకానికి వచ్చిండు తండ్రిని మయంపరిచిండు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆయన మన హృదయంలో ఉన్న ఆత్మరూపకంగా ఇప్పుడు మన కుమారులు ఆయన తండ్రి కాబట్టి మన ద్వారా దేవునికి మహిమ పరచబడాలి అంటే అంటే దాన్ని ఏ రీతిగా అర్థం చేసుకుంటే మహిమ రావాలా మన నుంచి ఆయనకు మహిమ రావాలా మనం కాదు మహిమ పొందుకునేది మనం కేవలం ఒక పాత్రనే కాబట్టి ఆయన మహిమని మనం చూపించేవారిలాగా ఉండాలి ఇటు క్రియలు చేస్తే దేవుని నామానికి మహిమ వస్తుందంట మన ద్వారా అంటే అంత గొప్ప ఆధికత అంత గొప్ప కృపను మనకి ఇచ్చింది కదా గృహ నిర్వహుడు ఇచ్చింది దేవుని సంఘం మీద అంటే అంత గొప్ప ఐడెంటిటీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా దృష్టిలో వాడు ఏ రీతిగా బ్రేక్ చేయాలని చూస్తూ ఉంటాడు వాడు భయంకరంగా మనుషులను గుర్త దయ్యాలు దూరి భయంకరంగా సహనాన్ని కూడా పరీక్షిస్తూ ఉంటాయి ఒక దశలో ఎందుకంటే మనకు దేవుడు చూపించిన ఒక విధానం కొన్ని నెలల నుంచి చూస్తున్నాం మనం కాబట్టి మనం ప్రతి ఒక్కరు మనం దీవించాలా వాడు నీ మీదకి తిరుగుబడతాను చేసినా దీవించాలా వాళ్ళని ఆశీర్వించాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తెలియదు త్రా క్షమించి ప్రవహణ ఎందుకంటే ఆ వాక్యం తక్కువని జ్ఞాప్ వచ్చింది కాబట్టి మనం ప్రతి క్షణము ఆ రీతిగా మనం ఉండాలన్న విషయం ఎందుకంటే ఇది ఎన్ని టైం కదా వాడు ఏ రీతిగానే వాడు పొంచింటాడు కదా మనుషుల మీద ఎట్లా పడేయాలి గలనని కాబట్టి మన ఏ టైంలో ఏ దిస్థితిలో కూడా వాడికి మన చోటు ఇవ్వద్దు అపవాది వాడు గడ్డించి సింహం వల్ల ఎవరు మింగురు అని తిరుగుతున్నాడు వాడు కాబట్టి అపవాదికి నీ చోటు ఇవ్వద్దు అంటాడు ప్రభు కాబట్టి ఎందుకంటే వాడు చోటు వాడు కొంచెం సందు చేస్తే చూడండి ఇప్పుడు ఒక చెరువుకు ఒక చెరువు ఉంది అనుకోండి పెద్ద చెరువు ఆ చెరువుకు చిన్నగా గండి పట్టింది అనుకో చెరువుకు గండి పట్టి ఏమైతుంది అది చిన్నగా గండి చిన్నదే అని చెప్పి వదిలేస్తేమో తెలుసా అది చిన్నది ఒక్క రూబోయి ఒక్క రూబోయి ఒక్కరు బయ్ ఒక్కరు పోయి పెద్దగా అది అది కోసుకొని ఇటు మొత్తం పోయి మొత్తం అప్పుడు ఏం జరుగుతుంది పోయి చెరువు నీళ్ళు మొత్తం ఊరి మీద ఊరు మొత్తం మొత్తం నాశనం చూడండి మన ఆత్మీయ జీవితం కూడా అంతే అది ఎక్కువ ప్రొటెక్షన్ అంటే దేవుని కాపుదల్లో ఉండాలా అది దానికి ఎప్పుడైనా కొంచెం అయినా అవకాశం ఇస్తే వాడు వచ్చి దూరుతారు దుష్టు దూరుతుంది ఎక్కడి నుంచి పోయేది కాదు వాడు అక్కడి నుంచి వస్తారు అందుకే మన అవకాశం ఇద్దరు ప్రతి క్షణం మనం జాగ్రత్తగా జీవించాలా అన్నిటి అంతా సమీపాలు కాబట్టి వాడు ఏ రీతిగానే మోసగించవచ్చు ఒకరినొకరు అప్పగీర్పుకున్నాడంట అంతవరకు సహించి వాడే లక్ష్యం పద ప్రభువు చెప్పింది కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నాం కాబట్టి మన మన పిలుపు మన పరిచయ మన ఏర్పాటు మనం నిత్యం చేసుకోవాలా మన దేవుని ప్రేమను మన అనేకు చూపించాలా కాబట్టి అలాంటి కృపలో దేవులు మన అందరికీ నడిపించింది ఎందుకంటే భయంకరమైన మోసమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి దాంట్లో వాడు మోసగిస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి దాంట్లో అనే మయం పరచాలి మన మన ఆత్మీయ విధానం అది కాబట్టి ఆ ఆ వంకర ఉన్న మార్గాన్ని మనం సక్కర చేసే వాళ్ళగా ఉండాలి అంటే అనేకల్లో కుంటి వాళ్ళ గుడ్డి వాళ్ళలాగా దేవుని మార్గంలో నడవలేని స్థితులు ఉన్నారు కుంటి వాళ్ళుగా పడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మన చూపులాగా వాళ్ళ మనవే వాళ్ళకి కాళ్ళులాగా ఉండి మనం నడిపించేవారు దేవుని మార్గలకి మనమే వాళ్ళకు చూపించేవారు లాగా దేవుని చూపు దేవుని ఆ కనులాగా కాబట్టి ఆయన కనుప కనురెప్పలం కను మనం ఆయన కనుపాపలం మనం కాబట్టి వాళ్ళకు కూడా మనం ఆయన ఆయన ప్రేమను మనం చూపించే వాళ్ళలాగా ప్రభుని చూపించేవారు లాగా ఒక కన్నులాగా ఒక మార్గదర్శక లాగా ప్రభు మార్గం ఇది ఆయన మనం చూపించేవారు మనం ఉండాలి ఎందుకంటే ఆయన రాక టైంలో మనం ఉంటున్నాం అనేకులు మోసగింపబడుతున్నారు కాబట్టి మనం ఆ మోసంలో పడకుండా మోసంలో ఉన్న వాళ్ళు మనం బయట తీసుకొని రావాలా ఇవన్నీ మనం అమర్చుకొని మన మన హృదయాలను మన జీవితాలను సంపూర్ణంగా ప్రభుకు సమర్పించుకొని ఆయన కొరకు మనం జీవించాలా దాని కృప దేవుడు మనకు అందరికీ దేవుడు ఒక చిన్న వాక్యం దీవించిన దాకా చిన్నగా ప్రార్థన చేస్తాం సోద్రం ప్రభావ పరిశుద్ధురావు గొప్ప దేవా కృపమయడానికి వన్నానే సయ్య మహోన్నతుడుగు తండ్రి మహమస్వరితో దేవానికి దేవా ప్రభ మీరు ఆకటి దినాల్లో మేము ఉంటున్నాం ప్రవ అన్నిటి అంతమో సమీపమైన ప్రభ మేము స్వస్థబుద్ధిగా ప్రార్థన చుట్టూ మేము మెలుక్కుందాలా ఎక్కువ సమయం ప్రార్థలు ఉండాలా ప్రభ ఈ రోజు మమ్మల్ని చరించిన ప్రభ మే కొంత సమయం ప్రార్థన గడుపుతున్నాం ప్రభావం క్షమించదిష్టమైన ప్రార్థనలు మేము గడపాలా ప్రవ కృపట్లో ఒకరు ప్రేమ కలిగిన మిక్కటమైన ప్రేమగా మేము ప్రేమించాలా నా తండ్రి ప్రభ మీ ప్రేమ ఆ కలవరిశిల్ లో మీరు చెప్పిన ప్రేమ అనేకులు మీరు చూపించాలా ప్రవ్వ ఓ దేవా అనేకరి కోసం మేము ప్రార్థించాలా ప్రభ ఎంతో మంది ప్రభావ గుద్ది వాళ్ళకి దూరదృష్టి వాళ్ళగా ఉన్నారు ప్రభావ ఎన్ని టైమ్ లో ఎంత కాలం ఉంటుండగా ప్రభావిలకి మేము కన్నుల్లాగా ఉండాలా వాళ్ళు నడిపించే వాళ్ళకు ఓ ప్రభావ మార్గం చూపించే వారిలాగా మేము ఉండాలి ప్రభావ అలాంటి ఆత్మీయ జీతంలో మేము సహాయపడాలి మీరు మాకు సహాయపడండి మనం బలపరచండి ఓ ప్రభావ ఆ గుణగాణాలు మనం లేకుంటే మేము పర్లోక రాజ్యంలో మాకు ఎట్టి ప్రవేశం లేదు అని వాకింగ్ చెప్పింది ఆ గుణగాణాలు మేము కలిగి ఉండాలా లేకపోతే మేము పోం పర్లోక రాజ్యం ధీమాగున్న ప్రవ్వా మనుషులంతా ప్రభావ మేము పరలోక రాజ్యం పోతామని కానీ అవి లేకుంటే కష్టం ప్రవ్వా తండ్రి ఈ కార్చి మేము జాగ్రత్తగా ప్రేమతో మనుషులు ప్రకటించాలా నైనా ఇస్త వాళ్ళకి మేము గంటల గంటలు టైం స్పెండ్ చేయాలా మీరు చూపించిన ఓపిక సహనం ఆ శిలిలో మీరు సహించిన ఆ సహనాన్ని మాకు అనుగ్రహించి నడిపించి ప్రతి చోట మీకు సాక్షిని పెట్టుకున్న అయినా వైరస్ బాధితులందరూ మీరు స్వస్థపరచండి ప్రవ ఆ కలువరి సెల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రవ ప్రతి మీరు స్వస్థత అనుగరించండి బలపరచండి ఆ పాపము క్షమించని ప్రవ్వ చివరి దశలైన కానీ ప్రభావ వాళ్ళ జీతల్ని సమర్పించుకోలేక ప్రతి బిడ మీరు ఆకర్షించుకోండి రక్షించుకొని ప్రభావ మీరు ఆకర్షించకపోతే బిడలు నశించిపోతారు ఆయన కనికరించే మనుషులు రాబం కృప చూపించండి ప్రభావ హాస్పిటల్స్ లో కొట్టుమిట్లాడుతున్నారు తర్వా వైరస్తో పోరాడుతున్నారు మనుషులైనా చివరి తేజీలో ఉన్నారు తర్వా ఆ డాక్టర్స్ నర్స్ కూడా ప్రభావత ప్రకటించాలా ఓ ప్రభావతను ఆ డాక్టర్స్ నర్స్ కూడా ప్రభావ రక్షణ పొందాలన్నా సహాయపడండి గొప్పదేవన తండ్రి వ్యాక్సిన్ నుంచి కూడా మీరు కాపాడు భయంకరంగా వాడు అనేక విధాలుగా వాడు శోధిస్తున్నారు ఎన్నో ప్రయోగాలు చేస్తూ మనుషులు పడేయడానికి ప్రభావ ఎంత భయంకర కాలం ఉంటున్నాం కాబట్టి వాటి కుయుక్తులు మేము గుర్తుపెట్టాలా ఓ దేవా వాటి మీకు కనిపెట్టాలా ప్రార్థన ప్రభావ ప్రతిదీ మీరు మాకు బయలుపరుస్తున్నారు ఇదిగో మేము సంభవింపక ముందే మీకు చూపిస్తా మీకు బయలుపరిచి అన్నారు ప్రభావాన్స్ వార్తలో ప్రవా కాబట్టి రాబోయేదాలు ఇంకేం జరగబోతున్నాయి మేము చూడాలా ప్రభావా అవి చూచే కళ్ళు మాకు అనుగ్రహించే మేము అంతరంగా కూర్చొని మేము బలపరచుకోవాలి అంతరంగా కూర్చుని ఆత్మీయతలు మా ఆత్మ జీవం శైరం ఏకం కావాలా ప్రభావ మీ ఆత్మకు మేము చోటు ఇవ్వాలా పశు ఆత్మలో అన్ని మీరు చూడాలా ఎందుకంటే ప్రతిదీ ప్రతి ఒక మనిషిని ఆత్మీయమే చూడాలి ఎరగాల ప్రభావ అలాంటి ఆత్మీయమైన జీవితంలోకి ఆత్మీయమైన ప్రపంచంలోకి మమ్మల్ని నడిపించి అయినా ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరూ సాక్షిని ఈ ఆరోగ్యంలో పాల్గొనే ప్రతి బిడని వాళ్ళ కుటుంబాలు మీరు దీవించి ఆచరించండి నూతనంగా అభిషేకించి మీ కొన్ని గొప్ప సాక్షిని పెట్టుకున్నైనా మీరు ఆఖరి తొరగిన ప్రభావ సిద్ధపడాలి అనేకలు ఓ ప్రభావ తన కుటుంబాల మీద బలపరచుకునే ప్రభు మీ వాకింగ్ లో సంపూర్ణంగా ముందు సాగిపోయితే బిడలుగా ఓ ప్రభావ పిల్లల చుట్టూ మీకు కంచు ప్రభు దృష్టించి మా పిల్లలని మీరు కాపాడని మీ కురులో భద్రపరచుకున్న నా తండ్రి నా దేవానికి వనాలి సయ్యా ఎంతమంది ప్రభు ఈ మీటింగ్స్ ప్రార్థనలు వింటున్న వాళ్ళందరినీ రాష్ట్ర గురించి బలపరిచి ఇంకా ఎంతమంది పార్టిసిపేట్ జిల్లా రాలేదు ప్రభు బిడలుగా మీ బలపచ్చి వాళ్ళ పని వాటిలో మీ ఘన గురించి ప్రతి చోటి మీకు శాసన పెట్టుకొని మీరు ఆకు సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిషత్ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవ విషయానికి వందనాలు ఇస్తూ తెలుస్తూ నాయన అబ్రహాం ఇస్ దేవానికి వందనాలు నా ప్రభా నువ్వు గొప్ప దేవుడు నాయన సర్వశక్తివంతుడు ప్రభ సర్వలోప సృష్టికర్త నా నా తండ్రి ఈ దినం వరకు నా ప్రభావం మమ్మల్ని సాధీవు లెక్కగా నీకు వందనాలు నా తండ్రి నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు నా ప్రభాను సర్వము సర్వము సాధ్యం చేయగల గొప్ప దేవుడు నా ప్రభావ నా తండ్రి ఇదిగో నా ప్రభావ మా కుటుంబాల్లో నాయన ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చిన నా ప్రభావ నా నువ్వు తీసివే తండ్రి ఇదిగో నా ప్రభావ ఈ మధ్యాహ్న కాలంలో మీరు చిన్న బట్టి నీకు నా నీ తండ్రి ఎవరు నా ప్రభావం మమ్మల్ని మోసపచ్చుకున్న ప్రాభం ఏ ఒక్కరు అపవాదికి మేము చోటు ఇయకున్న మా హృదయంలో మిమ్మల్ని నింపుకున్న ప్రభావం మా హృదయం మేము హృదయంలో మిమ్మల్ని కలిగిన నా ప్రభావం శక్తివంతుల బలవంతుల వల్ల ప్రభావ ప్రతి ఆటంకాన్ని నిద్రించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ప్రభావ ఆ తండ్రి మీరు ఏదైతే మాకు చూపించినారో ప్రభావం మా ప్రేమను మేము మనగురు పంచాల ప్రాభం ఆ తండ్రి అనేకులకి మేము కళ్ళుగా మారాలైనా ప్రభావ ఆ తండ్రి నడవలేక పడిపోయే వారికి ప్రభావం కళ్ళుగా మారాల ప్రాభం ఇంతవరకు మేము అది అటువంటి జీవితంలో లేము నా ప్రభావ ఇప్పటి నుంచి అటువంటి జీవితంలో మిమ్మల్ని నడిపించమని వేడుకుంటున్న తండ్రి నేను మేము చేసే ప్రతి కార్యం ద్వారా తండ్రి మీకు నవని భూమి రావాలో ప్రభావ అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావ నీ యొక్క కృపా కార్యక్రమం మాపై ఎల్లప్పుడు మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు నూరంతలుగా ఆశీర్వించమని నా బాబు ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ ఆత్మ నడిపి నడిపించమని నా జీవిత క్రిస్తురామం అడిగిరామం బట్టి మాతో మాట్లాడిన ప్రభావం ప్రభా కృపమైన కనికరంగల దేవ రాజుల రాజా ప్రభల ప్రభావిస్త మీకు వందనాలు ప్రభ పర్లోక రాజ్యంలో ప్రభ మేము నివసించడానికి చోటు మాకు ఇస్తున్న ధాన్యత బట్టి మీకు వందనాలు ప్రభ దేవా అది మేము పరిశుద్ధంగా ఉంది ప్రభ పరిశుద్ధంగా జీవిస్తూ మేము అది ప్రభా ధాన్యత పొందుకునేలాయన సహాయం మీద ఇచ్చేయండి ప్రభ అభాపణని క్షమించండి మీకు పరిశుద్ధమైన రక్తం చుట్ట కడిగండి ప్రభ మేకులను తట్టుకుని తిప్పాలా ప్రభావ మేము కూడా ఇంకా ఆత్మీయ లోతులకు ఎదగాల ప్రభ వేరే గొప్ప ఆత్మకార్యం జరిగించండి ప్రభా ఈసే ఏది చేసినా కూడా ప్రభావ మేము అభిమాగమై చేయాలి ఈ యొక్క భూమిని మీ లోకంలో రాజా మీరు ఆత్మకార్యం జరిగించండి ఈ యొక్క పశుద్ధ ఆత్మశక్తి బలం మీ ప్రభావ ఈ అంతే దినాలలో ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి మీరు వాడుకోండి ప్రభా దాని తర్వాత టైం అంటే ప్రభా ఏసే మీకు వందనాల ఒక జ్ఞానాన్ని మీకు దయచేయండి ఈ వైరస్ నుంచి ప్రభావం కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలి ప్రభా కాపాడబడుతున్నామని ఇట్లా కూర్చడానికి వీల్లేదు ప్రభా ఈ ఆత్మ ఆవేశం చేత ముందుకు అనేకల రక్షణ మార్గంలోకి నడిపించాలా విడుదల కల్పించాలా ప్రభా మీ నామం మహిమార్థమైదేవా ఏది చేసినా మీ నామం మహిమార్థమై చేసేలాగనా అలాంటి అభిషేకం మాకు దయచేయండి ప్రభా మలో ఎటువంటి వీలేదు కాచ ఎటువంటి కోపం ఉండడానికి వీలేదు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమతో ప్రభా ముందుకు నరవాలా ప్రభా దానికి ప్రభావం సొంతం ఆలోచన జ్ఞానం కష్టం ప్రభా ముందుకు నరవలేదు ఎక్కువ పరిశుధాత్మశక్తి బలం చేత నడిపించి మీరు ఆమునికి మహిమ తెచ్చుకోమండి యేసు మహోన్నత నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి పరిశుద్ధి మీకు వనాలనైనా సర్వనతుడ దేవ మీ కృతజ్ఞతలేసయ్య ఈ యొక్క ఉదయకాలం నుంచి కాచి కాపాడంగా మీకు ఎంతో మందాలు మధ్యాహ్న కాలంలోనైనా ప్రభు మేము ప్రార్థిస్తుండగా మీ యొక్క పర్శుజాతనాలు పింపు దయచేయండి వాక్యాలనే సత్యాన్ని గ్రహించలేకన్నా తండ్రి దాని ప్రకారం మేము జీవించలేకన్నా సేపడండి పాల్గొన్న వారిని ఆశ్రయించండి శ్రమల కళన మేము ఉంటున్నాం తండ్రి అవును ప్రభు ఎవరు మాకు దిక్కు అని మేము బాధపడుతున్నాంనైనా కానీ మేము ఎక్కడికి వెళ్ళలేం తండ్రి ఎవరిని ఆశ్రయించిన దుఃఖమే మిగులుతుంది ప్రభు అందుకు మీ చేంతకు తండ్రి మీరే కనికరించండి మీరే ఆదరించండి ప్రభు మనుషులను ఆశ్రయించడం కంటే యహోను ఆశ్రయించడం మిల్లని వాక్యాం సెలవు ఇస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని ఆశ్రయించినాం మీరే మాకు విడుదల కల్పించండి మీరే మాకు స్వస్థత కల్పించండి నైనా ఓ చీకటి దురాత్మ అంధకార శక్తులను వేసిన బంధిస్తున్నాం మాదలియ ఓ ప్రభా మీ కృపలో మరోసారి జ్ఞాపకం బ్రదర్స్ ని సిస్టర్స్ ని అందరినీ ఆశ్రయించండి మేము తను మళ్ళీ మీ మీద ఆధారపడి జీవించాలని సహాయపడండి మీ నుంచి తను మళ్ళీ పొందుటకు యోగ్యత కలిగిన వాళ్ళం ఎందుకంటే మీ రక్తం చేత కొనబడ్డ వాళ్ళం కాబట్టి నేను మీరే మాకు సహాయకులు నడిపించండి దినమంతా సాయం చేతి నడిపించండి సాయంత్రం వరకు సురేష్ దగ్గరికి చేర్చి మీరేం అభిమానందమే ఏసు క్రీస్తునని అభ్యర్థిస్తాం తండ్రి ఆమె మన ప్రభుత్వ ఏసు క్రీస్తు సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అండిగాక ఆ మేన్ సిస్టర్ మన పరశుద్ధరావు ఉన్నాడు అక్కడ ఆన్లైన్ ఆమె ఉన్నదా ఆ సిస్టర్ ఎవరు వచ్చిన్నారు కొత్త తనకి ఇవ్వండి మనం ప్రార్థన చేద్దాం ఆమె గురించి హలో సిస్టర్ ప్రైజ్ అలార్డ్ కొంచెం పెద్దగా మాట్లాడి స్టార్ మీ స్వరం వినిపిస్తలేదు హలో హలో వినిపిస్తుందా మా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది చెప్పండి సార్ మీ పేరు చెప్పండి సార్ నహిమ ఓకే నహిమ అదే మార్నింగ్ ఆ సిస్టర్ చెప్పింది మీ గురించి మీ కుటుంబ సమస్యల గురించి మీ శరీరంలో ఉన్న గురించి మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాము మీరు సంపూర్ణంగా విడుదల పొంది దేవుని కొరకు సాక్షిగా నిలబెట్టుకోండి నిలబడాలా ధైర్యంగా ఉండండి ప్రార్థన చేస్తాం పరుషు దరవ తండ్రి మీకు వందాలైనా ప్రభా నహిమ గురించి మేము ప్రార్థిస్తున్నాం అయినా ఈ బిడ్డ తెలు మీకు మహిమలాగా జీవించాలని అయినా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డని పట్టి పిడిసిన దురాత్మని గద్దేసిన విడిచిపెట్టి యూడ్ డీమన్ దట్ టార్చర్ సర్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ యూట్రస్ ప్రాబ్లమ్స్ ఐ కమాండ్ యూ టు లీవ్ హర్ రైట్ నవ్ విన్ జీజస్ ప్రసెస్ నేమ్ యూ హ్యావ్ నో అథారిటీ ఓవర్ హర్ లీవ్ హర్ రైట్ నవ్ విన్ జీజస్ నేమ్ సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఈ బిడ్డ మీరే మహిమను మీ కొరకు సాక్షి పెట్టుకోండి తండ్రి మేము మళ్ళీ సక్సెస్ఫుల్ రిపోర్ట్స్ వినాలా బిడ్డ సాక్షి మేడం మేము చూడాలా దష్యూ బ్లడ్ స్టాప్ రైట్ నవ్ ఇన్ జీజస్ నేమ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఐ కమాండ్ యూ టు ఇంక్రీజ్ మల్టీఫోల్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ విల్ నెవర్ కాజ్ ఆర్ రైట్ నవ్ హియర్ ఆఫ్టర్ ఐ కమాండ్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ అర్ బాడీ రైట్ నవ్ ఇన్ జీజస్ నేమ్ టీమన్స్ leave her family right now in jesus name yeah. prabhu yeah. abedake sampurna videla prakatisthunam naina mere nalpinchani illa bettandi manchi saakshmanagrinchandi yeah. appalainata aathmanunchi yeah. sampurnamaina videla prakatisthunam yesu yeah. christa namamna this spiritual yeah. weakness yeah. leave her right now in jesus name yeah. prabhu yeah. abeda nini nahi mani meekorku saakshkal pettukoni tana kutumbikulandani rakshinchukoman yesu yeah. christa namana prarthisthunam tanri amen amen, amen. మీరు ధైర్యంగా ఉండండి మేము మీ గురించి ప్రార్థన చేస్తాం మీరే సంతోషంగా వార్త చెప్తారు మాకు ప్రార్థిస్తున్నాం మీ కొరకు ఇబ్బంది సాక్షిక చుట్టూ కంచె వేయండి గొప్ప సేపుగా తయారు చేయమని తండ్రి ఆ మెయిన్ డిస్కనెక్ట్ చేసేదినా ఆ సిస్టర్ చెప్పండి నహిమకి ఎప్పుడన్నా కానీ చేయమనండి ప్రార్థనకి ఎప్పుడు బయలు ప్రార్థన చేయమని దాని తర్వాత నెక్స్ట్ టైము ఒక ఆయిల్ కానీ వాటర్ కానీ ఉంటే ప్రేయర్ చేస్తే దానికి చాలు రేపు తెప్పి అండి పర్లేదు హలో రైట్ రైట్ అందరికి సార్ మాట్లాడాలని మాట్లాడండి బ్రదర్ కొద్ది ధైర్యం ఏంటి ఏడుస్తుంది ఏం అంత అయిపోయింది అంటుంది సరే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం ఇప్పుడు ఆమె లైఫ్ స్టార్ట్ అవుతుంది ఆమె నా ఇంకేం లేదు నా జీవితం అయిపోయింది ఎవరేం జైలో పోతున్నారు అని చెప్పను బాధపడుతుంది మోటివేట్ చేస్తున్నాను దేవుడు ఉన్నాడు ఇవ్వండి హలో సార్ మీరు అట్లా నిరీక్ష నిరుస్తా పడద్దు ఎందుకంటే ఇది చివరి దశ మీకు వచ్చింది ఈ టైంలోనే మీరు బలపడి ఉండాలి విశ్వాసంలో ఇంతవరకు పరీక్షలు ఉన్నారు ఇప్పుడు ఆ పరీక్షల్లో మీకు విజయం ఇప్పుడు రావాలా కాబట్టి మీరు మీ హోప్ విడిచిపెట్టద్దు నిరుత్సాహపడద్దు ధైర్యంగా ఉండండి ఈ రోజు నుంచి మీరు కౌంట్ చేసుకుంటారు మీ విజయం మీరే చెప్తారు నాకు ధైర్యంగా సాక్ష్యం సరే సార్ ధైర్యంగా ఉండండి మీకు ఎప్పుడు సమస్య ఉన్నా నా నంబర్ ఫోన్ చేయండి నేను ప్రేయర్ చేస్తాను మీకు నిరుత్సాహంగా ఉండి నిద్ర లేని పండుకోలేని స్థితిలో ఉండి ఉన్నప్పుడు నాకు ఎప్పుడన్నా చేయండి సరే సార్ ఫ్రీజ్ లో ఓకేనా ఫ్రిడ్ ఫ్రీజ్ లో ఫ్రిడ్జ్